ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ స్కైప్ లో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లోడ్ ప్రేర్ స్టార్ట్ చేసే ముందు ప్రాంతంతో స్టార్ట్ చేద్దాము స్టార్టింగ్ ప్రైజ్ శాంతమి సిస్టర్ చేస్తారు పాట ఢిల్లీ బ్రదర్ పాడతారు ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాడ్ స్వార్థం చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాగనుడ మహోన్నతుడ ఆశ్చర్యకరుడ పరలోకపు తండ్రి పరిషుతుడ దేవాతి దేవ రాజాది రాజ ఘనమైన దేవ బలమైన రక్షక ఈ పాదాలకు వందనాల సుతుల స్తోత్రాలు నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రభా మేము కూడిని నామం ప్రభా స్తుటకు నాయన ప్రభాని వాక్యం ధ్యానించటకు ప్రభా మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు వందనాలు స్థుతిని స్తోత్రాలు నాయన ఏసయా నీకే ఘనత మహిమ స్థుతి ప్రభావాలు కలుగుని కాకాలకు రజా ఏసయానికి వందనాలు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా ప్రభా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభా నీకే బంధనాలు చెల్లిస్తున్నాను ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభానికి కోట్లాది బంధనాలు కొత్త నతా స్థుతి స్తోత్రం నాయన మా కొరకు రక్తం కాచి ఉన్నారు అయానికి వందనాలు ప్రభాన్ని రాకడా సమీపమైంది ప్రభా అయా ప్రతి ఒక్కరు కూడా ప్రభా శ్రద్ధగా ప్రభాన్ని వాక్యం వినాల ప్రభా వాక్యానుసారంగా జీవించాల నీ కుతం మమ్మల్ని నింపండి ఇంతవరకు కూడా ప్రభా సజీవమైన రెక్కల కింద అయా మమ్మల్ని బదులు పరిచి ఉన్నారు ప్రభానికి వందనాలు సుతులు స్తోత్రం నాయన ప్రభా ఇంకా మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు ప్రభా ఈ వాక్య అనుసారంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలా అటు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇదిగా ప్రభా ఈ వాక్యం మేము ధ్యానిస్తున్నగా ప్రభా మా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి వాక్యం చెప్పి బిడాల ప్రభా మీరుండి మాట్లాడండి నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి పరిశుద్ధుడానికి తీస్తూత్రాలి నాయన ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినావు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా పరిశుద్ధుడానికి తీస్తూత్రాల నాయన ప్రభావ వాక్యం ధావిస్తుండగా ప్రభావ ని పర్లోక మర్మాలు మాకు బయలుపరిచండి ఈ అమ్మాలో నీకు అసహ్యకరమైనది ఆయాసకరమైనది ఏదోనా తీసివేయండి ప్రభావ ప్రతి ఒక్కరితో నువ్వు ప్రార్థిస్తున్నా తండ్రి అందరూ ప్రభా తండ్రి జాయిన్ అయ్యే కృపను దయచేయండి ప్రభా ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఏసు ప్రభా సమస్తము మీ స్వాధీనం నుంచుకోండి తండ్రి అది మా ప్రభా ప్రార్థనస్తము స్టార్టింగ్ మొదలుకొని అంతవరకు నీ కృపలను మమ్మల్ని అందరినీ భద్రపరచమని వినగల చెవులను గ్రహించగల హృదయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా నువ్వే మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ పైనున్న ఆకాశ మందున్నా క్రిందున్న పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోక మందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశ మందునా క్రిందున్న లేదు రక్ష ఏ నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా అన్ని నామూలకి పైని కలదు ఉన్నతం బగుసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతం బగునీమం ఏసునామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు ఏసునామము లో శక్తి గలదు దోషులకు శాశ్వతము గలదు పైనున్న ఆకాశ మందునా క్రిందున్న మందునా పైనున్న ఆకాశ మందునా ఏసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి ఏసునామములో నిత్య జీవం శాశ్వతానందని <tasvatananda> త్య శాంతి ఏనాములో పాపశుద్ధి విశ్వసించిన చు సమృద్ధి ఏసునా మములో పాపశుద్ధి విశ్వసించిన చు సమృద్ధి పైనున్న ఆకాశ మందునా క్రిందున్న పైనున్న ఆకాశ ఉన్నా <tune> అలసి సోలసి నవారికి విస్త్రం జీవములే వారికి జీవం అలసి సోలసి నవారికి విస్త్రం జీవములేని వారికి జీవం నాశనమునకు జోగడి వారికి ఏ నమ మే రక్షణ మార్గం నాశనమునకు జోగడి వారి మే రక్షణ మార్గం పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశ స్మరించగానే మనసు మారిను తన మగును ఏసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును భేదమే మియులే దేవారికి నీ నాదుని స్మరించి తరింప భేదమే మియులే దేవ arikini nadu nismarinchitarimpa painunna akasha manduna krindunna bhooka manduna painunna akasha manduna క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నా మమునా లేదు పాప విమోచనా లేదు పాప విమోచన పైనున్న ఆకాశ మందునా ప్రైజ్ లో సిస్టర్ ప్రైజ్ లో బ్రదర్ మన మధురంలో సుజాత సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రేస్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సాయంత్రకాల కూటమికి నన్ను ఆహ్వానించిన సిస్టర్ కి వందనాలు దేవుడి కార్యంలో అద్భుతములు కాబట్టి అద్భుతమైన కార్యములను వివరించే ఆ వాక్యం మనం ధ్యానం చేసుకుందాము ఈరోజు నేను తీసుకున్న అంశము కమ్ అండ్ సీ వచ్చి చూడుడి ఎవరు చెప్పిండ్రి మాట ఎందుకు చూడాలి ఏం చూడాలి అనేది మన ధ్యానంలో మనం ఈరోజు ధ్యానం కొనసాగించుకుందాము యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో మనము ఒక సంభాషణ వ్యక్తుల మధ్యలో సంభాషణ అది మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏం చూడాలి వచ్చి చూడుడి అని ఏసు ప్రభు అంటే ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ సి ఇది ప్రభు మనకందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానం వచ్చి చూడండి ఎవరికి చెప్పింది మాట ముందు తర్వాత ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా మనము ఈ మాటనే ధ్యానిస్తున్నాం వచ్చి చూడండి ఏసు ప్రభు కార్యంలో మీరు చూడాలంటే ముందు మీరు రావాలి కదా వచ్చి చూస్తేనే ఆ వెలుగును గురించిన సాక్షులుగా మీరు ఉంటారు మీరు రాకపోతే మీరు చూడకపోతే మీరు సాక్షులుగా నిలబడలేరు కాబట్టి ఏసు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో ఒకసారి మనము ఈ యోహానుస్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనము ఒక సిచ్యువేషన్ ఒక సంఘటనను చూస్తాము మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న ఏసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను మనతో ఈరోజు ఎవరిని ఈ మాట అంటే మనం ఏమంటాము మనుషుని పట్టుకున్న గొర్రెపిల్ల అంటావేంటి కదా ఈ లోక రీతిగా మనము వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాం విభేదిస్తాం కానీ యోహాన్ చెప్తున్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులు అంటే ముందు వాళ్ళిద్దరు యోహానుకు శిష్యులని అర్థం ఆ శిష్యులు చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి యోహాను భక్తుడు ప్రభువుకు ముందుగా పంపబడిన వాడు ప్రభువు యొక్క మార్గంను సరళం చేస్తూ ఆయనను గురించి ప్రకటించుటకు సాక్ష్యమించుటకు పంపబడిన వాడు కదా మనకందరికీ తెలిసింది ఎలిజబెత్ కడుపులో గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఏడవ నెలలో మరియమ్మ రాగానే గంతులు వేసింది అంటే యోహాను ఈ వాజ్ రెస్పాండింగ్ టు ద విజిట్ గాడ్స్ విజిట్ కదా ప్రభువు యొక్క ఆగమనంకు ఆయన ప్రతిస్పందన అనమాట రాకముందే ఇంకా చూడకముందే కదా ప్రభు ఎట్లా ఉంటాడో చూడలేదు ఆయన గర్భంలో నుండి ఆయనని చూడలేదు ఇంకా లోకాన్ని వెలుగునే చూడలేదు కానీ గర్భంలోనే శిష్యు గంతులు వేసేను కదా ఈయనొక సాక్షి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చాడు అంటే ఏసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేసే ఒక ఆయుధం అనమాట ఏసు ప్రభు ఇదిగో ఈయననే యేసు ప్రభువు ఇదిగో ఈయననే దేవుని గొర్రెపెళ్ళ పాపం క్షమించటకు వచ్చిన వాడు ఈయనే అని ఒకరు ఇంట్రడ్యూస్ చేయాలి వాక్యంలో కాబట్టే మనము వింటున్నాం ఇక్కడ యోహానికి ఇంకొక పేరేంటి అడవిలో ఒక శబ్దం ఆయన పేరే అడవిలో ఒక శబ్దం శబ్దానికి రూపము అనమాట యోహాన్ వాక్యానికి రూపము ఏసు ప్రభువు శబ్దానికి రూపము యోహాన్ భక్తుడు కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుండ ఆ ఇద్దరు శిష్యులు విని ఏసును వెంబడించరు యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించట చూచి మీరు ఏం వెతుకుతున్నారు అని వారిని అడగగా వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగింది ప్రభ బోధకుడ రబ్బీ అంటే బోధకుడా బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు యేసు ప్రభుని గొర్రెపిల్లా అని చేసినప్పుడు ఆయన కూడా చేసింది వీళ్ళు ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనకంబడి ఎందుకు ఆయన ఎక్కడ నివసిస్తుండో తెలుసుకోవాలి ఆయన ఎక్కడ తన సంసారము తన కుటుంబము ఎక్కడ ఉ ఉంది అనేది వీళ్ళకు ఒక ఆసక్తి పెరిగిపోయింది ఎందుకంటే దేవుడి గొర్రె పెళ్ళ అంటే దేవుడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఒక మంచి గృహములో కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు వచ్చి చూడుడి ఈరోజు మన మనకున్న సందేహం ఇదే ప్రతి ఇంట్లో మనం క్రిస్మస్ కి క్రిబ్ పెడతాం కదా క్రిస్మస్ క్రిబ్ అంటాం అంటే పశువుల పాకని ఇంట్లో డెకరేషన్స్ మేము కూడా చేస్తున్నాం చిన్నగా కదా క్రిస్మస్ ట్రీని పెట్టి క్రిబ్ని తయారు చేస్తుంటాం అందులో బొమ్మలన్నీ పెట్టేసి మరేమ బొమ్మను పెట్టి అమ్మ ఒళ్ళు ఒక చిన్న బేబీ బొమ్మను పెట్టి స్కూల్స్ లో అయితే ఇలాంటి ఫంక్షన్స్ క్రిస్టియన్ స్కూల్స్ లో ఖచ్చితంగా ఇలాంటి క్రిబ్ ప్రోగ్రామ్స్ నేనైతే పాల్గొన్నాయి ఎందుకంటే నేను క్రిస్టియన్ స్కూల్లో వర్క్ చేసిన కాబట్టి క్రిబ్ అనేది కంపల్సరీగా పెడతారు ప్రతి ఇంట్లో కూడా పెడతారనమాట వాటి కోసం ఎన్నో నెలల కలెక్షన్ చేస్తారు బొమ్మలు బెల్స్ రకరకాల ఐటమ్స్ ప్రభు ఏమంటున్నాడు వచ్చి చూడుడి మనం ఏం చూడాలి అక్కడ ఎక్కడ చూడాలి అంటే ఇప్పుడు అందరూ వస్తున్నారు చూస్తున్నారు అంట ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రపంచం అంతటా వచ్చి చూస్తుంది ఏంటి క్రిస్మస్ క్రిబ్ కదా క్రైస్తవ మతానికి సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి ఒక దేశంలో ఇప్పుడు క్రైస్తవులని లేదు హిందువులు లేదు యూదులని లేదు ప్రతి ఒక్కరు లోకమాను సెలబ్రేట్ చేసుకుంటున్న పండుగ ఏది అంటే క్రిస్మస్ క్రైస్త్ సంబంధించిన మాస్ కదా ఏసుకు సంబంధించిన ఒక కూడిక మాస్ అంటే ఒక కూటమి క్రిస్మస్ అంటే క్రైస్తుకు సంబంధించినటువంటి కూటమి ఇది ప్రపంచమంతా చేస్తున్నారు అన్యులు తెలిసి తెలియకపోయినా చేస్తున్నారు ఎందుకు వాళ్ళ బిజినెస్ పబ్లిసిటీ కోసం మీరు చైనాలో చూస్తే చైనాలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ చైనీస్ మార్కెట్ క్రిస్మస్ లో అన్ని పండుగలు వాళ్ళు చేసుకునే పండుగలన్నింటిలో ఎక్కువ సేల్ ఎక్కడైతుందంట క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుందంట అంటే ఈ పండుగకున్న ప్రాముఖ్యతని ప్రజలు బాహటంగా ఆ శారీర రీతిగా తెలుసుకుంటున్నారు ఆత్మీయ లోతులోకి దేవుడిని నడిపిస్తుంది వచ్చి చూడండి ఎక్కడ చూడమంటున్నాడు ఆయన చూడండి ఆ వాక్యము నువ్వు ఎక్కడ కాపురం ఆయన అడిగి రబ్బీ అనే మాటకు బోధకూడని అర్థము అప్పుడు వార్ వచ్చి చూడుడి అని ఆయన వార్త చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ బస అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళాయను పగలు అంటే దాదాపుగా మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ టైమ్స్ లో ఆయనని వెంబడించు ఆయన ఇంటికి వెళ్ళిన్రు ఆయన ఎక్కడున్నావని అడిగితే దేవుడు వచ్చి చూడండి ఈరోజు మనం అడుగుతున్నాం ప్రశ్న ప్రభావం ఎక్కడున్నావంటే మనం ఏం చెప్తాం ఆయనకి వాక్యంలో పరిపూర్ణత పరిణితి చెందిన వాడైతే ఏసు నా హృదయంలో ఉన్నాడని చెప్తాము మనము ఈ అంత్యకాలంలో కాలంలో ముగిసినప్పుడు ఆయన రాకడా సమయంలో వచ్చినప్పుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన నివాసం ఎక్కడుందంట పరలోకంలో ఉంది వచ్చి చూడండి అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి కదా మన వాక్యంలో ప్రభువుని మహిమపరచగలిగే సందేశాలను మనము మొదటగా ప్రకటించాలి ఎప్పుడు ఏది ప్రకటించినా మొదటగా ప్రభుకు సంబంధించిన కారణాలు ప్రభుకు సంబంధించిన విషయాలు ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కదా ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు కేవలం కేబిపీఎం మెంబర్స్ మాత్రమే వినటం లేదు కేవలం నూట మంది ఉన్నారు మెంబర్స్ ఈ మెంబర్స్ మాత్రమే కాదనమాట ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వచ్చేసింది కాబట్టి యూనివర్సల్ ప్రపంచం అంతటా ఎవరు ఓపెన్ చేసి యథాలాపంగా ఆన్ చేసి విన్నా అది వారికి వెళ్తున్న వాక్యం అంటే ఇప్పుడు మనము ప్రపంచానికి సంబంధించి చెప్పాలి కేవలం నూట మందిని దృష్టిలో పెట్టుకొని చెప్పకూడదు ఎందుకంటే మనం చెప్తుంది ఏంటి దైవవాకు దేవుడికి సంబంధించింది ఏ సుప్రభువును మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చాలా మంది చేస్తున్నారు కదా వేల వేల మంది ఏ సు ప్రాబ్లం చేస్తున్నారు ఎంతో మంది వింటున్నారు ఎంతో మంది తప్పించుకుంటున్నారు వినకుండా వదిలేద్దాం వాళ్ళని ఎందుకంటే దైవ కారం ఎవరిలో జరిగించాలో వాళ్ళలోనే ప్రసిద్ధి కాంచుతాడు సో ఇక్కడ ఏం చెప్తున్నాయి వచ్చి చూడండి అన్నప్పుడు ఆ ఇద్దరు వెళ్ళిండ్రక్కడ ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం ఆయన ఓకే నాకు కొంచెం ఇది సెల్ ఫోన్ చేయటైతే ఓకే మనం వాక్యం కంటిన్యూ చేసుకుందాము సో అక్కడ ఏం చెప్తుండ మీరు వచ్చి చూడుడి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన్రు ఆయనతో బస చేసిండ్రు ఆయన దగ్గర నాలుగు గంటల ప్రాంతంలో ఉన్నారు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు యేసు ప్రభుని చూడటం ఆయనతోటి ఒక గంటసేపన సహవాసంలో కూర్చోవటము ఆయన గురించిన మాటలు వినటము అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈయననే గొర్రెపిల్ల అని ఎందుకు యోహాన్ భక్తుడు ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చిందో మనము అక్కడ చూస్తాం అనమాట ఎక్కడది ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ వర్స్ మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో అంతకు ముందు సంగతులు మనకొద్దు ఇరవై అంతకు ముందంతా యోహానుని ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు నువ్వెవరివి ను ప్రవక్తవా ను ఏలియావా ఇవన్నీ అడుగుతుంటే నేను కాదు నేను కాదు అని చెప్తున్నాడు వాళ్ళకి కానీ ఆయన ఏం చెప్తున్న ట్వంటీ లో నేను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడాయను నేను ఎవరిని గూర్చి చెప్పి ఆయన ఈ అంతకుముందంతా యూహాం చేసిన సువార్త ఏంటి లోకంకు ఒక వ్యక్తి రాబోతున్నాడు చాలా గొప్పవాడు నాకంటే గొప్పవాడు నా వెనక వస్తున్నాడుగా నేను నాకంటే ముందుగా ఉండాల్సిన వ్యక్తి అని చెప్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడుతూ శిష్యులని తయారు చేసుకుంటూ ఏసు ప్రభు వచ్చిన వెంటనే ఇదిగో ఈయనే నేను ఎవరిని గురించి ఇంతవరకు మాట్లాడుతున్నానో ఇదిగో ఈయనే ఏమంటాడనా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరపిల్ల నా వెనక వచ్చివాడు నాకంటే ముందున్నవాడు కాబట్టి నేను ఆయనను ఎరుగ నైతిని ముందు ఏమంటున్నాడు యేసు యోహాన్స్ వారు యోహాను నేను ఆయన ఆయన ఆయన నాకు తెలీదు ఎందుకంటే ఆయన యొక్క ఉనికి మాత్రమే నాకు తెలుసు ఎప్పుడు తెలుసు మరి అమ్మ కలవడానికి వెళ్ళినప్పుడు గర్భంలో ఉన్న యోహాను పిండంగా ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క ఉనికిని ఎరిగిన వాడు యేసుప్రభు యొక్క ఉనికిని ఎరిగిన వాడు అందుకే ఇప్పుడు అంటున్నామంటే నేను చూడలేదు కాబట్టి ఆయన నేను ఎరుగలేదు ఆయన నేను ఎరుగనై తిని ఆయన ఇస్రాయేళ్లుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిష్టి చూ వచ్చి తిని దినం వరకు శిష్యులను తయారు చేయటం పని అయిపోయింది వాక్యం గురించి వివరిస్తున్నాడు గొప్ప వ్యక్తి రాబోతున్నాడు ఏసు దేవుని యొక్క గొర్ర పిల్లగా రాబోతున్నాడు అని ప్రతి ఒక్కరికి ఆయన సువార్త అద్భుతంగా పంచుతూ శిష్యులని గొప్పగా వాక్యంలో తయారు చేస్తుంది తర్బీలు చేస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్తున్నాడు ఆయనని తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి ముప్పై వచనం యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పౌరము వలె ఆకాశం నుండి దిగి చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తి ఇచ్చిటకు నన్ను పంపినవాడు నీళ్ళలో బాప్తి ఇచ్చిటకు నన్ను పంపినవాడు ఎవరు అంటే మళ్ళీ ఏసు ప్రభువే కదా యహవ దేవుడు పర్శుదాత్మ దేవుడు అన్నా ఏసు ప్రభువే వాక్యము అన్నా యేసుప్రభే సో యేసుప్రభు ముందుగా యోహాను పంపింది నీళ్ళలో బాప్తి స్వమిచ్చుచు శిష్యులను తర్బీడు చేస్తూ వాక్య జ్ఞానంను బోధిస్తున్న వ్యక్తిగా తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ యేసు కూడా పరిచయం చేస్తున్నాడు ఆయన మరియు యూహాను సాక్ష్యం ఆత్మ పావురం దిగి వస్తుంది ఆకాశం నుండి అని నన్ను పంపిన నాకు సెలవిచ్చిండు నేను ఎవరి మీద ఆత్మ దిగి నిలిచిట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చివాడని నాతో ఇయనే ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి అన్నాడు ఏసు ప్రభు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామా ప్రభువును పరిచయం చేస్తున్నామా పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చివాడు పరలోకం నుండి దిగి వచ్చిన కదా మన ఇంటికి వస్తుంటారు చర్చెస్ నుంచి క్రిస్మస్ క్యారల్స్ అని చిల్డ్రన్స్ క్రిస్మస్ మెన్స్ క్రిస్మస్ ఉమెన్స్ క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చేస్తుంటారు గుళ్ళలో అందరి కలిపి ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ చేయొచ్చు కదా కాదనమాట వ్యక్తి వ్యక్గతంగా గుంపులు గుంపులుగా జెండర్ వైజ్ గా అందరికీ ఒక్కొక్క సెలబ్రేషన్ ఎందుకు అంటే చర్చి సొమ్ములు ఖర్చు పెట్టడానికి ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ అది బీదులకు పంచవచ్చు వాళ్ళ సెలబ్రేషన్లు ఆపుకొని బీదులకు పంచచ్చు ఈ సెలబ్రేషన్ని ఖర్చు లేకుండా సువార్త రూపకంగా కూడా చర్చిలలో జరిగించవచ్చు అనులను పిలిపించి కదా ఇంటి ఎద్ద మీటింగ్స్ పెట్టి కానీ ఇది చేయరనమాట ఎందుకంటే ఏసు ప్రభును గూర్చిన సాక్ష్యం చెప్పటానికి వెనకడుగు వేసేవారనమాట వీళ్ళంతా ఉజ్జీవం అనేది వాళ్ళలో లేదు కాబట్టే ఉజ్జీవింప చేసే కార్యాలు జరిగించరు వీళ్ళు ఉజ్జీవింప చేసే కార్యాలు జరిగించరు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నన్ను పంపిన వాణి పంపిన వాడు ఆత్మ దిగి వస్తుందో ఆయనే పరశురాత్మను బాప్తి ఇస్తున్నాడు అని నాకు చెప్పి నువ్వు కనుక పరలోకం నుండి వచ్చిన ఒక కమాండ్ అనమాట అది యేసు ప్రభు వస్తున్నాడు నువ్వు దారి చూపించు ప్రజలకు ఆ వైపుగా మరలించు ఏసుప్రభు వస్తున్నాడు అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన నా శిష్యులు ఇద్దరు వెంబడిస్తుంటే ఎందుకు వెను వెంబడిస్తున్నారు నన్ను దేవుడు వారి అంతరంగం తెలుసుకోవాలనుకుంటున్నాడు నువ్వు వెంబడిస్తున్నావా ఎందుకు వెంబడిస్తున్నావు ఆయన వెనుకను వస్తున్నావా ఆయన ఎందుకు వెంటాడుతున్నావు ఎందుకు నువ్వు ఏమి ఆశించి కదా ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇతరులను కూడా ప్రశ్నలు అడగాల ఏం ఆశిస్తున్నావు నీకు ఏం కావాలి ఆయన దగ్గర నుంచి ఈరోజు స్పష్టత ఉందా దేని గురించి నువ్వు ఆయనను వెంబడిస్తున్నావో నీకు తెలుసా ఈ ప్రశ్న మనల్ని మనం అడుగుతుంటే కొన్నిసార్లు మనకు ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే క్లారిటీ లేదు ఏ విషయము ఆత్మ కావాలన్నా నీకు వరములు కావాలన్నా నీకు మంచి జీవితం కావాలన్నా ఏ లోకరీతిగా రిచ్నెస్ కావాలన్నా ఏం కావాలి కదా కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటున్నావా ఉద్యోగాలు చదువులు పిల్లల పెళ్లిలు ఇవి కావాలనుకుంటున్నావా మరి ఏం కావాలి ఎందుకు వెంబడిస్తున్నావు ఏ సుప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు వెంబడిస్తుంటే దేవుడు అడుతాడు నువ్వు నన్ను వచ్చి చూడు మనం దేవుని వచ్చి చూడాలంటే ఎక్కడ చూడాలని మహిమలో నివసించువాడు కదా ఆయన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై మహిమలో నివసిస్తున్నవాడు సమీపించరాని తేజస్సులో నివసించిన దేవుడు సమీపించడాని తేజస్సులో నివసిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు ఏ నరుడును ఆయనని చూడలేదు ఏ నరుడును ఆయనను చూడలేదు కానీ దేవుడు అంటున్నాడు వచ్చి చూడండి ఆయన దేవుడికి వచ్చి చూడాలంటే మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి కదా అయితే ఇక్కడ యోహాను అగ్ని ముట్టించిండు ఇద్దరు వ్యక్తులు శిష్యులుగా యేసు ప్రభును వెంబడించిండు కదా వెంబడించినారు ఆయన యుద్ధ ఉన్నారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ టైంలో అనమాట ఈవినింగ్ ఆయన దగ్గర ఉన్నారు తర్వాత యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకటి పేరేమో సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ కదా సీమోను మరియు ఆంద్రయ ఇతడు మొదట తన సహోదరుడిన సీమో నుంచి వచ్చి మేము మెస్సీ అను కనుగొంటిమి అని అతను చెప్పాడు ఇద్దరు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను అంటించిండు కదా అగ్ని రాజ పెట్టిండు ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఇంకొక వ్యక్తితో అడుగుతున్నాడు మేము మెస్సీ అని చూసినాం డిసైడ్ అయిపోయాడు అనమాట లోకపాపం నుండి మోసుకొని పో దేవుడు ఈయనే ఈ గొర్రెపిల్ల గురించి మనం ఇంతవరకు యోహాన్ భక్తులు మనల్ని ట్రైనింగ్ ఇచ్చిండు కాబట్టి ఆయనను మేము కనుగొన్నాం ఆయనను మేము చూసినాం ఆయనను మేము కనుగొన్నామని చెప్తున్నాడు ఆ ఏసునొద్దకు అతన్ని తోడుకొని కూడా పోయింది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి నుంచి మనం విన్నాక మనం ఇంకొక వ్యక్తికి ఆ నిప్పుని అంటబెట్టాలన్నమాట రాజబెట్టాల ఆ అగ్ని వారికి కూడా అంటుకోవాలా వారిలో కూడా ఆ హృదయం మంట ప్రభువు ఒక ఉన్నతమైన స్థానంలో నివసించే దేవుడు అని వారు తెలుసుకోవాల కనులారా చూడలేదు కానీ తెలుసుకుంటున్నారు చెవులారా వినగలుగుతున్నారు కాబట్టి మేము మెస్సి అను అన్నారు తీసుకొని వచ్చారంట ప్రభు యుద్ధకు మనం ఎంతమందిని తీసుకొని వస్తున్నాము కదా ఈ ప్రశ్న మనం వేసుకోవాలా ముందు మనం ఎవరిని వెంబడిస్తున్నాము తర్వాత నీవు ఎక్కడ నీ నివాసం అని అడుగుతున్నామా దేవుణ్ణి ఆ నివాసం గురించి నీకు జ్ఞానం ఉన్నదా ఎందుకంటే బైబిల్లో మనకు చాలా చోట్ల ఆయన యొక్క నివాసం గురించి వర్ణన జరిగింది కదా వర్ణన ఎంత బాగా డిస్క్రిప్షన్ జరుగుతుందంటే వాక్యంలో అది మనం ఊహించుకుంటేనే ఒళ్ళు జల్ ఎందుకంటే అలాంటి తేజోమయమైన స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలో కదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మన హృదయంలో ఎంత పరిశుద్ధంగా ఉంటే మనం ఆ లోకంలోకి వెళ్ళగలము ఆ సన్నిధిలో ఆయన నివాసము వచ్చి చూడాలంటే మాటలా కదా అయితే ఇక్కడ ఈ ఇద్దరు విన్న తర్వాత ఏసు ప్రభుని అడగటము ఆయనని చూడటం అయిపోయింది ఇంకొక వ్యక్తికి చెప్పటమైంది ఆ వ్యక్తిని తీసుకురావటం కూడా జరిగింది చూడండి అక్కడ మెస్సి చూస్తాము చూశామంటే మాటకు అభిషక్తుడు అని ఏసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు ఆ వ్యక్తిని తీసుకురాగానే దేవుడు ఆ వ్యక్తిని మోకం చూడగానే పేరు కూడా చెప్పేస్తున్నాడు నువ్వు సీమోనువు కదా యోహాను కుమారుడవు కదా యోహాను కుమారుడు అంటే అప్పట్లో చాలా మందికి ఉన్నాయి ఆ పేర్లు యోహాను అనే పేర్లు అనమాట సో ఒక యోహాను కుమారుడు ఈ సీమోను నువ్వు అతడివే కదా నీవు కేఫా అనబడుదు అని అర్థం కేఫా అన్న మాటకు రాయ్ అంటే ఆ వ్యక్తిని చూడగానే ఫేస్ రీడింగ్ అంటాం కదా మనం చాలా ఈ లోక రీతిగా నాలెడ్జ్ లో చెప్పాలంటే ఫేస్ రీడింగ్ వ్యక్తిని చూడగానే వాడు ముచ్చోడా వాడు గంభీరంగా ఉంటాడా వాడు స్ట్యూవర్షిప్ లో ఉంటాడా లేకపోతే వాడు రిజర్వ్డ్గా ఉంటాడా జోవియల్గా ఉంటాడా ఇటు జోకర్ టైప్ అనేది మొక్కం చూసి చెప్పేస్తుంటాం మనమైతే మనుష్య జ్ఞానంతో కానీ దేవుడు అలాంటి జ్ఞానంని ఉపయోగించట్లేదు ఆయన దైవిక జ్ఞానంతో ఏం చెప్తున్నాడు నీవు రాయి కేఫానగా నీవు రాయి అని చెప్తున్నాడు తర్వాత ఆ రాయి పైననే ఆ బండాను క్రీస్తు సంఘము నిర్మించబడుతుందని తర్వాత తర్వాత చెప్తూ ఉంటాడు ఆయన మనిషిని చూడగానే మనిషి యొక్క అంతర్యంని ఎదిగిన నా దేవుడు ప్రభు మనసులను పైముఖంలు చూడట్లేదు ఆయన అంతరంగం చూస్తారు పైన మేకప్లు ఉండొచ్చు పైన ఏమేమో జ్యువెలరీస్ ఉండొచ్చు పైన ఆ తల మీద జుట్టు లేకపోతే విగిలి పెట్టి ఉండొచ్చు ఇంకేదో ఇంకేదో ఇంకేదో పైరూపమును కాదు దేవుడు చూసేది అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు ఎందుకంటే ఆయన పరిశీలించేదే నీ అంతరంగాన్ని కాబట్టి అంతరంగము శుద్ధిగా ఉంటే ఆటోమేటిక్ సమర్పణ నీలో కాబట్టి వ్యూహాను కుమారుడవు నువ్వు సీమోను నీవు కేఫానబడులు నీకు మాటకు రాయని అర్థము అని ఆయన యొక్క భవిష్యవాణిని చెప్పేసిండు కదా ఫ్యూచర్ ని చెప్పేసిండు సీమో నుంచి చూడగానే మరునాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు యేసు ప్రభు పోతూ ఇంకొక వ్యక్తిని చూసిండు ఇప్పటికీ ముగ్గురైన మళ్ళీ ఇంకొక వ్యక్తి పేరు ఫిలిప్పు నన్ను వెంబడించగానే ఫిలిప్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంబడించి ఆయన బేత్సైదా బేత్సైదాను ఊరు ప్రాంతం వాడు ఆంధ్రయ పేతురు ఆయన అనువారి పటనపు పట్టణపు కాపురస్తుడు కాబట్టి ఒకే సిటీలో ఉన్నవారు కాబట్టి ఫిలిప్ని చూడగానే వచ్చేసి అంటే ఫిలిప్ వచ్చేసిండు ఒక మాట దేవుడు వచ్చాయనగానే వెంటనే వచ్చేసిండు కదా వెంటనే ఆ సమర్పణ ఎలా జరిగింది వెంటనే రావాలంటే వాడికి వన్ ఆటంకాలు ఉంటాయి కదా దేవుడు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఒకడిని రారా అంటే నేను పొలం కొనటానికి అంటాడు ఒకడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటాడు ఇంకోటి నేను ఇంకోడిని సమాధి చేసి రావాలంటున్నాడు కదా కారణాలు చెప్తున్నారు కానీ పిలుపు ఇక్కడ ఏ కారణం చెప్పలేదు దేవుడి పిలవగానో అలా దేవుడి పిలుపు ఎంతమందికి ఉందో గ్రహించాలన్నమాట పరిశుద్ధాత్మ జ్ఞానంతో కనిపెట్టుకొని దేవుడు నన్ను సేవకు పిలిచిండా ఫుల్ టైం పార్ట్ టైం కాదా ఏది దేనికని పిలిచిండు నన్ను సువార్థికుడిగా పిలిచిండా నన్ను గాయకుడిగా పిలిచిండా నన్ను క్రూసైడ్ మినిస్ట్రీస్ కదా గొప్ప మీటింగ్లు కండక్ట్ చేయడానికి కొంతమంది పిలుస్తుంటాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అందరికీ ఒకటే పని ఉండదు కాకపోతే ఏ పిలుపు పిలిస్తే ఆ పిలుపుకు లోబడాలి అనేది మాత్రమే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనమాట ఆయన ఫిలిప్పును పిలవగానే ఫిలిపు వెంటనే వచ్చేసిండు కాబట్టి ఫిలిప్పు దేవుని యొక్క సహవాసంలో చేర్చబడ్డాడు ఫిలిప్ ఒక్కడు ఊరుకున్నాడా మళ్ళీ చూడండి అక్కడ నెక్స్ట్ బర్డు ఫిలిప్ నతని ఏళ్ళను కనుగొన్నాడట ఇప్పుడు నతన్యేల్ ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తున్నాడు ధర్మశాస్త్రంలో మోసేయు ప్రభక్తులను ఎవరు గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటే ఒక ఆయన అంటున్నాడు గొర్రెపిల్ల ఇదిగో అంటున్నాడు ఒక ఆయన అంటున్నాడు పాపక్షమాపణ చేయబోతుడు ఈయనని అంటున్నాడు ఒక ఆయన అంటున్నాడు మెస్సేజ్ అని చూసినాం ఆయన అంటున్నాడు లోక పాపములని మోసుకొని పోవాడు నజరేయుడైన ఏసు నజరేడైనా మోషే ఎవరి గురించి ప్రవక్తలందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని నేను కనుగొన్నా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన సాక్ష్యం కదా మరి మన సాక్ష్యంలో మనం దేని గురించి ఏసు ప్రభును ఏ విధంగా సంబోధిస్తున్నాం ఏ విధంగా కొందరు అంటారు మరణ పడకలో ఉండంగా దేవుడు నన్ను ముట్టిండు తాకిండు నన్ను మరణం నుంచి తప్పించిన వాడు నా దేవుడు అని సాక్ష్యం ఇస్తారు కదా కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని కలిపిన వాడు నా దేవుడని కొందరు సాక్ష్యం ఇస్తారు కొందరు నాకు జాబ్ రాలేదు జాబ్ వస్తుంది అనుకుని ప్రార్థన చేస్తే జాబ్ ఇచ్చిండు ఉద్యోగం ఇచ్చిన వాడు నన్ను పోషణకు ఆధారమైన ఒకరు అట్లా ప్రతి ఒక్కరిలో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట దేవుడి గురించిన సాక్ష్యం నువ్వు సాక్ష్యం పంచుకునేటప్పుడు ఆయన ఏమని సాక్ష్యం పంచుకుంటున్నావో మనము గుర్తు ఇక్కడ కాబట్టి ఫిలిపు నతనీయులతో చెప్తున్నాడు నేను కనుగొన్నాను బైబిల్లో మోషే దగ్గర నుంచి ఎవరు గురించి ప్రస్తావించబడిందో ఆయనను నేను చూసినా కదా ఆయనను కనుగోం ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు ఇలా ఈ లోక రీతి రిలేషన్షిప్ ని గుర్తు చేస్తుంటా యోసేపు కుమారుడు నజరేతులో ఉన్నవాడు ఏసు అని వెంటనే నతన్యుల్కి ఒక డౌట్ వచ్చేసింది అక్కడ చూడండి ఇలాంటి నతన్యుల్స్ మన దగ్గర ఉంటారు చాలా మంది మన బ్రదర్ కాదు చెప్పేదంటే అంటే నతానీల్ అనే క్యారెక్టర్స్ అనమాట ఇలాంటి వాళ్ళ కొన్ని డౌట్స్ వస్తుంటాయి ఏంటౌట్ చూడండి నజరేతిలో నుంచి మంచిది ఏదైనా రాగలదా కదా నజరేతి నుంచి మంచిది ఏదైనా రాగలదా నజరేతి అనే ఊరికి ఏమాత్రం మంచి పేరు లేదు తర్వాత అది పెద్దగా గుర్తించబడిన బిగ్ సిటీ కాదు మారుమూల ప్రాంతము మారుమూల ప్రాంతము అక్కడ అల్పమైన ఊరు అని అర్థము ఊరు అని అర్థము కానీ ఆయన ఏమంటున్నాడు నజరేతి నుంచి ఏదైనా మంచి వస్తుందా అసలు మరి నువ్వేమో ఇలా మంచి దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం చెప్తున్నావు ధర్మశాస్త్రమును తెలియజేసిన వ్యక్తి అని చెప్తున్నావు నజరేతి నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటే అప్పుడు ఫీల్ ఇప్పంటాడు వచ్చి చూడు కదా వచ్చి చూడు నువ్వు నజరేతి వస్తే తెలుస్తుంది కదా నిన్ను చూచించినని అతనితో చెప్పాను నీవు చూడండి ఆ వచ్చినము వచ్చి చూడు అని ఫిలిపు అతనితో చెప్ప నలభై ఏడవ వచనం మొదటి అధ్యాయం నలభై ఏడు ముందు యేసు ప్రభు అంటున్నాడు వచ్చి చూడండి అంటున్నాడు ఇప్పుడు ఫిలిపు చెప్తున్నాడు వచ్చి చూడు నువ్వు వచ్చి చూస్తేనే తెలుస్తుంది నువ్వు రావాలి ముందు యేసు సన్నిధికి రావాలి ఏసుని బైబిల్లో చూడాలి వాక్య ధ్యానం చేస్తుంటే నీకు ఏసు ప్రభు కనిపిస్తాను కదా వాక్య ధ్యానంలో అయినా కనబడతాడు వచ్చి చూడండి చూ రాకుండా చూడకుండా మాట్లాడకూడదు అనమాట మనం కదా ఎందుకంటే మనం సాక్ష్యం ఇవ్వాలి తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పు దినమున దేవుడు గుర్తు కాబట్టి మన మాటలు అతి కొద్దిగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి వచ్చి చూడు అని పిలుపు చెప్పినప్పుడు నన్ను చూడండి ఏసు నతన్యులు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయేలియుడు నిజంగా ఇస్రాయేలియుడు ప్రభు రావడం రాడమే అతని ఏమంటుడు అసలైన ఇస్రాయేలీడు అంటే వీడే కదా అసలైన ఇస్రాయేలియుడు వీడే ఎందుకు చెప్తుండమాట అంటే హృదయంలోనూ జీవిత విధానంలోను ఇస్రాయేల్ వాళ్ళు ఎలా కపటం లేకుండా ఉంటారో అట్లా నిష్కల్మశమైన మనసుతో వచ్చింది కపటం లేని మనసు కలవాడు ఇస్రాయేల్ ఇతడు నిజమైన ఇస్రాయేలు అని దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి అతన్యుల్ కదా ఇత నిజమైన ఇస్రాయేలీడే కాబట్టి కపటం లేడు అని అతని గురించి చెప్పాను నన్ను ఎలాగు నువ్వు ఎరుగుదువు అతన్యులకి ఆశ్చర్యం వేస్తుంది అదేంటి నేను రావడం రావడమే చూస్తున్నాడు నా చూడగానే చెప్పేస్తున్నాడు ఎలా చెప్పగలిగింది మనకంద తెలిసింది కదా హృదయ అంతరంగముని ఎరిగిన వాళ్ళను ఎంత కుళ్ళు కుట్ర కుతంత్రాలు పగలు ద్వేషాలు రాగ ద్వేషాలకు అతీతంగా ఉండమంటున్నాడు దేవుడు అవన్నీ మనలో ఉంటున్నాయి అవి మానవ స్వభావంలు అవి మానవ స్వభావం ఈ మానవ స్వభావంని వదిలించుకుంటేనే మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తామని ఇంకొక వ్యక్తి గురించి కూడా యేసు ప్రభు అధ్యాయంలో చెప్తున్నాడు అనే పేరు నీకు కదా గతనీయులతో ఒక మాట చెప్పిండే ఒక సత్యం ని వివరించి ప్రభు అలాగే నీ కొ మరొక సత్యం ని ఒకడు తిరిగి జన్మించితే తప్ప అనే రాజ్యం చూడాడు వచ్చి చూడండి అంటే అంత ఈజీగా చూస్తామా పర్లోకాన్ని అంత ఈజీగా అందరూ వచ్చేస్తారా పర్లోకానికి కదా చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా ఇది ఇంకా ఎక్కడెక్కడ వెళ్తుందో ఈ వాక్యము ఎవరికైనా సరే ఇది ఒకటే ఆన్సర్ మనము నిష్కల్మశము నిష్కపటమైన మనసుతో ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గుర్తించిండు మన పేరును కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడు మన పేరుని కూడా గుర్తు పెట్టుకుంటాడు ఏంటంటే ఆ మాట బోధకుడు ఈ దేవుని కుమారుడవు ఇస్రాయేళ్లు రాజువు అని అన్నాడు ఆయన ఇవ్వడగానే చెప్పగానే ఏమంటున్నాయన నువ్వు బోధకుడవు నిజంగా రాజువు అప్పుడు దేవుడు అంటుండు నేను నువ్వు నువ్వు చూడండి అందుకు వేసు అంజరూపు చెట్టు క్రింద నేను చూచి తిన్నాని నేను చెప్పిన అందున నీవు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్ కార్యములు చూతావని చెప్పాను నువ్వు చెట్టు కింద ఉన్నావు అక్కడ నిలబడ్డావు అక్కడ నువ్వు మాట్లాడుతుండగా నేను నిన్ను చూసినా దేవుడు కూడా ఆ పొట్టి జగ్రెత్ అదే మాట నేను నిన్ను చూసినా చెట్టు దిగిరా అంటాడు కదా అంతస్తులు అహంకారాలు భయంకరమైన ప్రైడ్ తో బ్రతుకుతున్న వారికి దేవుడు అంటుండడు దిగిరా నీ అహంకారం నీ ప్రైడ్ నీ చదువు నీ ఆస్తి నీ అందము కదా ఇవన్నీ ఆ శాశ్వతం దిగిరావా అటన్నిటి నుంచి దిగి రావాలి చెట్టు ఎక్కి కూర్చున్నావా నువ్వు ఏ విధంగా ఉండ నేను చూస్తున్నాడు ఎందుకంటే దేవుడికి ప్రతి హృదయం తెలుసు కాబట్టి ప్రతి హృదయము తెలుసు కాబట్టి ఇప్పుడు దత్తని వెళ్తా అంటాడు నువ్వు ఒక చెట్టు నేను చూసిన కదా నువ్వు చెట్టు ఉన్నప్పుడే నేను చూసినాను కాబట్టి అందుకు నువ్వు నమ్ముతున్నావా ఇంతకంటే గొప్ప ఇంకా నువ్వు చూస్తావు జస్ట్ నేను నేను పేరు పెట్టి పిలిస్తేనే నీకు ఇంత ఆశ్చర్య ఎస్తుంది నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు ఇంకా గొప్ప కార్యాలని చూడగలవు మనం వెంబడిస్తుంటేనే కార్యంలో చూస్తాం కదా వెంబడించడం మానేస్తే వెంబడించడం మానేస్తే కార్యంగా జరగవు పశురాత్మ దేవుడు నిరంతరం కార్యములను ఆ జరిగిస్తూనే ఉంటాడు నువ్వు ఎప్పుడైతే నమ్మకం లేక అపనమ్మకంతో కదా డౌట్స్ డౌట్ఫుల్ మైండ్ అంటాం డౌట్ఫుల్ తామస్ ఉన్నాడు కదా మాకు తోమ అట్లా డౌట్స్ తో వచ్చిన వారికి కార్యం జరగవు వారి అపనమ్మికను బట్టి అక్కడ ఏ కార్యమో జరగలేదు అంటాడు తెలుసు వారి అపనమ్మిక ఉన్న దగ్గర కార్యం జరగదు ఇది దేవుడే జరిగించగలడు అనే ఒక దృఢ నిశ్చయం మనకు కలిగితేనే ఏ రోగం వచ్చినా ఇది దేవుడు మాత్రమే హీల్ చేయాలా ఆయన కార్యం జరిగిస్తే దానికి ఇంకా తిరుగులేదు కదా తిరుగులేదు కాబట్టి అక్కడ ఏమంటుండడు ఏసు అంజునపు చెట్టు కింద నేను చూచి తిని నేను చెప్పినందు వలన నువ్వు నమ్ముతున్నావా కాదు కాదు ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ఎందుకంటే మీరు దూతలు మనిషికు అక్కడ మనకు యాకోబు నిచ్చన్న గురించి దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుండ అక్కడ చూడండి అక్కడ మాట సందర్భం లేదు కానీ చెప్తుండ మాట ఏంటంటే వీటికంటే గొప్ప కార్యం లేవు మీరు చూడబోతున్నారంటాడు మరియు ఆయన ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటైన దిగుటైన చూతురు అని నిశ్చయముగా డెఫినెట్ అనమాట డెఫినెట్ గా కంపల్సరీ కాదు డెఫినెట్ దేవుడు డెఫినెట్ ప్రామిస్ ఒకటి మనిషి కుమారుడికి పైగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట మనుష్య కుమారుడికి పైగా ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు ఇక్కడ మనము ఏమని చెప్తున్నాడంటే ఇది ఆది కాండంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోని పన్నెండవ అత్యంలో ఉన్నటువంటి ఒక దృష్టాంతం అనమాట అక్కడ ఏమని రాసింది యాకోబు కళ గురించి మాట్లాడుతున్నాడు ఆ కళలో పర్లోకానికి భూమికి ఒక నిచ్చిన వేసి ఉంది ఆ నెచ్చిన తానే అని ఏసు అంటున్నాడు కదా ఆది కాండంలోని ని దేవుడు ఇక్కడ నూతన నిబంధనలో మాట్లాడుతున్నాడు శిష్యులతో ఇంకా వాళ్ళ శిష్యులు కాలేదు కానీ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు ఇంతకంటే గొప్ప కారులు మీరు చూస్తారంట ఇంతకంటే గొప్ప కారులు మీరు చూస్తారు దేవుడి పైన ఈ ఎక్కుతూ దిగుతూ ఉండే మధ్యవర్తిగా ఎసు ప్రభువు మధ్యవర్తిగా మనుషులకు చెప్పదలుచుకున్న సందేశాలను ఇవ్వదలుచుకున్న దీవెనలను వారికి చేరే మార్గమును ఏస్తే ఎసు అన్నటువంటి గొప్ప డెఫినేషన్ అక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు అది కాండంలోని యాకోబు కళను వివరిస్తూ ఆ మధ్యవర్తి ఆ నిచ్చన నేనే ఆ నిచ్చెన నేనే ఆకాశంకు పరలోకానికి వెళ్ళాలంటే మార్గం నేనే అక్కడి నుంచి దూతలు దిగి వస్తున్నారు వాళ్ళ దీవెనలు తీసుకొని వస్తున్నారు అంటే ఆ మార్గం కూడా నేనే దీవెనలు రావాలన్నా మనం పరలోకంలో వచ్చి ఆయనను చూడాలన్నా అని ఇన్విటేషన్ ఇచ్చి మనం పెళ్లికి పోకపోతే కదా ప్రభు నా ఇల్లు చూడండి నా నివాసం చూడండి వచ్చి చూడండి అంటున్నాడు మరి అది వచ్చి చూడాలంటే మనకి ఏం కావాలంట ఒక రోడ్ మ్యాప్ కావాల ఎవరు ఆ రోడ్ మ్యాప్ డైరెక్టర్ అంటే ఏసు ప్రభువే ఆయన ద్వారా తప్ప మరి ఎవరినో దేవుడిని చూడలేరు ఆ లోకములకు చేరలేరు ఆయనని ఒప్పుకున్న వారికే అది నిరీక్షణ కలిగినటువంటి శుభప్రదమైన ఆనవాలు దీని వారికి శ్రమ నరకం ఒప్పుకొని వారికి ఆయన ఏ ఒప్పుకొని వారికి చాలా మంది మరి మధ్యవర్తి అంటారు ఆల్రెడీ ఏసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడు మళ్ళీ ఈ మధ్యవర్తి అయిన యేసు ప్రభుని పక్కన పెట్టేసి మళ్ళీ లోకరీతి మనుషులను మధ్యవర్తులుగా పెట్టుకుంటున్నాడు అక్కడ తప్పుటడిగి వేస్తున్నారు అక్కడే శాతాన్ని బోర్ల కొట్టిస్తుంది పక్క ద్రోడు అంటే బైపాస్ లోకి తీసుకెళ్ళిపోతుంది సెంట్ ఆంటనీ జూడ్ సెంట్ ఫ్రాన్సిస్ ఇలా సెయింట్ల సెయింట్ల ఈ రోజైతే సెయింట్ నికోలస్ అని కదా క్రిస్మస్ తాతం చూపిస్తుంది గిఫ్ట్లు ఇస్తాడు పైలోకం నుంచి దేవుడి దూతలు వచ్చి గిఫ్ట్లు ఇవ్వాలంటే అప్పుడు నికోలాస్ అనే ఒక బిషపు రాత్రి పిల్లలకు గిఫ్ట్లు వాళ్ళ వాకిట్లలో పెట్టి వెళ్ళేటోడట ఆయన బతుకున్నప్పుడు అదే సాంప్రదాయంని ఇంకా కొనసాగిస్తున్నారు అదే సాంప్రదాయం ఆ సాంప్రదాయంలో నుంచి వచ్చిన వాడే కదా మత కలిగిన సాంప్రదాయంలు పాటించినటువంటి వ్యక్తి నీకోదేం నత అని విని అట్లా అంగీకరించిన హృదయం కాబట్టి అని ఏమంటుండు ఆ శిష్యులందరూ నీకోదేమును నతనీయులను శిష్యులందరినూ కాలక్రమేణా దీన్ని గ్రహించారు గ్రహించాలి అంటున్నాడు అంటే రాగ రాగ యేసు మధ్యవర్తి ఆకాశం నుంచి దూతులు దిగి వస్తున్నారు అంటే దేవు దేవుని యొక్క దీవెనలు తీసుకొని వారు వస్తున్నారు అదేవిధంగా ఈ లోకరీతిగా పైకి వెళ్తున్న వారంతా యేసు ప్రభు మార్గంలోనే పైకి వెళ్తున్నారు అనేది తర్వాత తర్వాత మీరు తెలుసుకుంటారు అని ఒక సత్యంని ఇక్కడ నతనీయులకు తెలియజేస్తున్నాడు ఆయన వచ్చి చూడాలి అంటే సత్యాలను తెలుసుకోవాలి ఎందుకంటే సత్యమే మనల్ని పాత పాత సిద్ధాంతాల నుంచి స్వతంత్రంగా చేస్తుంది పిచ్చి పిచ్చి నమ్మకాలు మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు మత ఆచారాలు మత ఆ ప్రామాణికాలు పక్కన వేయాలంటే ఖచ్చితంగా మనకు యేసు ప్రభు అనే మధ్యవర్తి మాత్రమే అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇతరులకు తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు చీకట్లో ఉన్నారు కాబట్టి వారు వెలుగును గ్రహించలేకపోతున్నారు చీకట్లోనే సంబర పడిపోతున్నారు చీకట్లోనే సంబరాలు చేసుకుంటున్నారు కదండి మరి ఆ యోహానుసు వార్త అధ్యాయంలో మనము ఈ నీపదేమి గురించి చూస్తాం ఒక్క మాట చూసుకుందామా వ్యూహానుశార్తలోని ఆ మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూడండి మూడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో అందుకు నీకుదేమో ఈ సంగతులు ఏలాగో సాధ్యము ఏ సంగతి అంట ఏ సంగతి అంట తిరిగి క్రొత్తగా జన్మించడమే అది మూడవ వచనంలో ఉంటది అతనితో ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుడు దా రాజ్యమును వచ్చి చూడు అన్నాడు మరి ఎట్లా చూడాలి ఎప్పుడు చూడాలి ఎలా చూడాలి ఈ ప్రశ్నలు అందరికీ వస్తుంటాయి ఇప్పుడు మనం సేవలో వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఇదే ప్రశ్న మళ్ళీ కూడా అడుగుతారు కదా నేను చెప్పే మాట ఎందుకే మీకు ధ్యానం చేయాలన్నమాట ఎందుకు అంటే మనము జస్ట్ ఒక నూట మందికి చెప్పట్లేదు ఇప్పుడు మనం చెప్తున్న మాటలు లోకమంది వెళ్ళబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయటం అనేది మన బాధ్యత ఇప్పుడున్నైనా ఏమంటుండే ఎలాగ సాధ్యము క్రొత్తగా జన్మించినాయి కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు వచ్చి చూడండి అన్నప్పుడు ఎలా చూస్తున్నాము కృతగా జన్మించాల్సిందే కృతగా జన్మించాల్సిందే ఎలాగో జరుగుతుంది అందుకు నీకోదేమో ముసలి వాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మార్ తల్లి గర్భం ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగదా ఒక మత సంప్రదాయాలు పాటించే వ్యక్తికి ఆత్మీయ సత్యం బోధపడలేదు అందుకే అలాంటి ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం ఎలాగో సాధ్యం ముసలి వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మిస్తాడా చాలా మంది ఈరోజు క్రిస్టియన్స్ కూడా అడుగుతున్న క్వశ్చన్ ఇదే కదా నువ్వు నూతన మనసు నూతనమైన మనసు రావాలని నువ్వు మారు మనసు పొందాలని నువ్వు కొత్తగా జన్మించాలంటే వాడు మనల్ని వెర్రి వాళ్ళని చూసినట్టు చూస్తాడు ఏం చెప్తున్నావు అంటారు కదా ఏమన్నా మాట్లా నువ్వు చెప్తున్నది కొత్తగా జన్మిస్తారు ఎలా విలవుతుంది ఇది సంభవమేనా ఇంకా మాకు తెలిసింది ఏంటంటే ఈ పుట్టికలో చచ్చిపోయినాక ఇంకొక రూపంలో మళ్ళుతాం అంటే ఏంటి రీఇన్కార్నేషన్ అంటాం కదా తిరిగి మళ్ళీ మనకి పుడుతుంటాం ఈ జన్మల్లో మనిషిగా పుట్టి పాపాలు చేస్తే ఒక జన్మలో కుక్క లాగా మరో జన్మలో నల్లి పిల్లిలాగా బడతామని ఇలా రకరకాల సిద్ధాంతాలతో వాళ్ళు బతికేస్తుంటారు వాళ్ళు ఇదేమో అనుకుంటారనమాట నువ్వు కొత్తగా జన్మించాలంటే అట్ ఎట్లా చనిపోయి తిరిగి పుట్టాలి కదా అంటే పునరుత్థానము గురించి మాట్లాడుతులేరు వాళ్ళు తిరిగి జన్మించడం అంటే తిరిగి మళ్ళీ మామూలుగా మనుషులుగా పాపంలోనే పడి మళ్ళీ చనిపోతే మళ్ళీ పాపంలోనే పుడుతున్నాం అని అని అనుకుంటారు వాళ్ళు కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ అతనికి పుట్టుక లేదు కానీ ఆత్మీయ రీతిగా అతడు తిరిగి పుట్టగలడు అదే దేవుడు అక్కడ వాళ్ళకి నీకు దేము వలన ద్వారా మనకు ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్ ఇన్స్పిరిట్ కదా ఆత్మ రూపంలో నువ్వు తిరిగి జన్మించగలిగితే అప్పుడు ఎంటమాట ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీటి మూలంగా అంటే మనం బాప్తిజమం కదా బ్యాప్తిజం ఎప్పుడు తీసుకుంటున్నామో ప్రభువే రక్షకుడు నిజ దేవుడు ఏకైక దేవుడు పాపంలో కొరకు బలయాగంగా ఆ లోకం నుంచి వచ్చిండు కదా మనుషులు ఇన్విటేషన్ ఇయ్యకపోయినా ఆయన వచ్చేసిండు కానీ ఆయన ఇప్పుడు ఏమంటుండు ఇన్విటేషన్ ఇస్తున్నాడు మీరు రాండి నా దగ్గరికి నేను వచ్చినాను కదా మీరు నా దగ్గర రావాలి ఎంత ఓపెన్ ఇన్విటేషన్ కదా ఎంతమందికో కదా ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు ఆ ఇన్విటేషన్ కార్డు నీకు అందిందా నువ్వు ఇన్విటేషన్ ఇద్దరు పంచుతున్నావా జ్ఞాపకం చేసుకోవు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆల్రెడీ మనము బ్యాప్జన్ తీసుకున్నాము పశుధాత్మ మూలంగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాము భాషలతో ఆయన వర్ణిస్తున్నాము ఆయనని ఆయనకు వివే అర్పిస్తున్నాము ఆయనని పొగుడుతున్నాము కదా మన వాక్యంలో అల్టిమేట్లీ జరగాల్సింది ఏంటంట ప్రభువుకు మహిమ కలగాల ప్రభుకు మాత్రమే మహిమ కలగాల నీ వాక్యంలో ఏసు ప్రభుని గురించి సత్యం మాత్రమే నువ్వు చెప్పాలా నువ్వు హెచ్చరికలు చేయి నీ వాక్య భాగంలో ఒక ఐదు నిమిషాలు హెచ్చరికలకు పెట్టుకో నీ వాక్య భాగంలో ఒక ఐదు నిమిషాలు నీ సాక్ష్యంకి పెట్టుకో కానీ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నువ్వు చేయాల్సింది ఏంటంట ప్రభువుకు మహిమకరంగా ఉందా ఉపదేశం అప్పుడే ఉజ్జీవం జరుగుతుంది కదా రెస్టరేషన్ అండ్ రివైవల్ రావాలా రెస్టోరేషన్ అండ్ రివైవల్ రావాలి కాబట్టి ఇక్కడ నీకు దే మూలంగా ఏం చెప్తుండడు భూ సంబంధమైన సంగతులు నేను మీద చెప్తేనే మీరు వినట్లేదు నమ్మటం లేదు మీద పరలోకం గురించి చెప్తే మీరు ఏం నమ్ముతారు మీరు ఏం వింటారు అని వాళ్ళకి ఎదురు ప్రశ్న వేస్తుండ్రు సంబంధించిన ప్రాసెడ్ ఎందుకంటే కుమారి విశ్వసించు వాడే నిత్య అని ముప్పై ఆరో ఉంటుంది మూడవ అధ్యాయంలో కుమారునికి విధేయుడు కాని జీవము చూడడు కానీ ఉగ్రత దేవుని ఉగ్రత వాని మీద నిలిచును నువ్వు జీవముని చూడాలా వచ్చి చూడుడి అన్నప్పుడు ఆయన ఎవరు జీవము జీవమైన దేవుడు ఆయన చూడాలంటే ఖచ్చితంగా ఆత్మలో పరిణీతి చెందాల మెచ్యూరిటీ రావాలంట నీలో కదా ఆత్మలో మెచ్యూరిటీ రావాల అప్పుడే దేవుడు కార్యాలు చేస్తుంటాడు అనేది మనము ధ్యానం చేస్తూ ఆశ్చర్యంగా ఉంటది ఎంత గొప్పగా దేవుడు సెలవిస్తుంది కదా ఈ మాటలు అని ఆత్మరూపంగానే జరుగుతుంది ఈ కార్యంలో అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చి చూడండి అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం బోధిస్తున్నాము మనం ప్రవచనాలు చెప్తున్నాము మనకు మన సాక్ష్యంలు పంచుకుంటున్నాము తర్వాత మనము మన గురించి కూడా సాక్ష్యం చెప్పుకుంటున్నాము అయితే అయితే ఈ కాలంలో విషాదం ఏంటంటే మన వద్ద చాలా మంది చనిపోయిన వ్యక్తులు ఆ పులిపీట్లో చాలా మంది చనిపోయి వ్యక్తులు చాలా చనిపోయి ఉపన్యాసాలు చెప్తున్నారు చాలా చనిపోయిన ఉపన్యాసాలు చెప్తున్నారు ప్రభువుని గురించి వాక్యం చెప్పమంటే చచ్చిపోయిన ఉపన్యాసాలు అంటే సత్సుబడిన ఉపన్యాసాలు జీవము లేని వాక్యములు చెప్తున్నారు జీవమై ఉన్న ఏసు ప్రభువుని గురించి చెప్పండి అంటే జీవము లేని పిట్ట కథలు కదా వాళ్ళ సొంత డప్పులు కొట్టుకుంటూ మనం గమనిస్తూ ఉండాలన్నమాట ఇలాంటి వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్ అంటాం ఫాల్స్ ప్రీస్లు అంటాం ఫాల్స్ సేవకులు అంటాం కదా ఇలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు గురించి చెప్పమ్మా దేవుడి గురించి కాకుండా ఎంతసేపును హెచ్చరికలు ఇస్తా హెచ్చరికలు తప్పకుండా ఇవ్వాలి కానీ అది ఎంత మటుకు ఒక లిమిట్ లో ఉండాలన్నమాట ఎందుకంటే అల్టిమేట్ గా నేనేం చెప్తున్నా మహిమ మాత్రమే ఆయనకు చెందాలి మనకు కాదు మనకు కాదు సో మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మన బోధలు ఈ రోజులో ఈ వాక్యంలో జీవం లేకుండా పోతుంది ఉజ్జీవపరిచే వాక్యం చెప్పట్లేదు ఎవరు ఉజ్జీవపరిచే వాక్యాలు చెప్పట్లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే ఆ పన్నుల్లోకి దిగిపోతున్నారు వాళ్ళు వాక్య ప్రబోధం చేయటానికి వచ్చేస్తున్నారు ప్రతిడు బైబిల్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు కదా మనకి ఇంటికాడికి చాలా మంది ఇట్లా వస్తుంటారు బైబిల్స్ తీసుకొని ఇంత చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనులు ఒక ప్రార్థన చెప్పి ఒక వాక్యం చదువుతారు మనం ఇచ్చే కానుక తీసుకొని వెళ్ళిపోతుంటారు ఇది ఒక సేవ కదా మనం ప్రశ్నించుకోవాలి ఇది కూడా సేవన ఇందులో దేవుడికి మహిమ ఎక్కడ కలిగింది ఆ సేవకుడు దేవుడికి ఎక్కడ మహిమ కలిగించిండు కదా ఇలాంటి వాళ్ళు చేస్తుంటే బాధ అనిపిస్తుంది మనకి ఎంత బాధ కదా అభిషేకం లేకపోవడం వల్ల దేవుని వాక్యం వినేవా హృదయంలో మండదు అది వాళ్ళు చెప్పిపోతున్న వాక్యాలు కూడా మన హృదయాల్లో మండించాలి కదా ఎమ్మాయి గ్రామంలో ఏ విధంగా అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభువు మాట్లాడుతుంటే మంట కలిగింది అన్నారో ఆ మంట ఈరోజు కలగాల కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మంట ఆ వెలుగు అనేది వాళ్ళ హృదయాల్లో జరగాలంట ఎందుకంటే అనేక రకాలైన బోధకులు ఉన్నందున అనేక రకాలైన ఉపదేశాలు వస్తున్నాయి మనిషి మనిషికి ఒక రకమైన బోధ ఇస్తున్నారు మనిషి మనిషి ఒక రకమైన కాన్సెప్ట్ తీసుకొని దేవుడి వాక్యని వివరిస్తున్నాడు కానీ కానీ అందులో అందులో నా దేవుడు జీవం కలిగిన దేవుడు జీవవాక్కులు నాకు ఇచ్చిండు అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా అందులో దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యంలో గురించిన సాక్ష్యం ఉందా అందులో దేవుడు త్వరలో రాని ఉన్నాడు తీర్పు తీర్చటకు వస్తున్నాడు ఈసారి కదా తీర్పు తీర్చుటకు వస్తున్నాడు మరి ఆ తీర్పును గురించిన జ్ఞానం ఉందా వాళ్ళకి మనం చెప్తున్నామా వాళ్ళకి కదా ఈ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మనము ఏమనుకుంటామంటే భావోద్వేగం ఇమోషనల్ అయిపోతాం కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంటది పళ్ళు పట పట గొరుకుతుంటాం వీడు ఈ సేవకుడు ఎందుకు వచ్చాడు అని చెప్పి మనం అనుకుంటాం కానీ మనం ఎవరిని కూడా ఎవరిని కూడా క్వశ్చన్ చేయొద్దు అందరినీ సహించాలమ్మా ఓర్పుతో మనము వారిని భరించాలా కాకపోతే నీకు వీలైతే వారిలో హృదయంని మండించాలా వారి హృదయంలో అది ప్రేమ జరగాల అల్టిమేట్ గా మనం అదే జ్ఞాపకం తీసుకుంటాం మాట పాపులు నమ్మకానికి దారితీయవు కదా పాపులు అలాంటి కల్పన కథలు పిటకథలు చెప్తున్నప్పుడు వాళ్ళలో మారు మనసు కలగదు వారిలో రక్షణ జరగదు అప్పుడు నువ్వు చెప్పి ఏం లాభం కదా చెప్పి ఏం లాభం పాప్తి సుమీచి ఏమంటున్నాడు మన ప్రభైన ఏసు మరి అప్పసులైన పౌలను తీసుకుందాం వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తుంటాయి వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మత నింపబడ్డారు అయితే అతను పుట్టక ముందే పశుధాత్మ నింపబడ్డాడు మూడు వేల మంది రక్షించబడ్డారు పేదరు బోధిస్తున్నప్పుడు అప్పుడు పశుతాత్మ నింపినాకనే పరశుదాత్మ దేవుడు నింపు నింపుగా నిండుగా ఆయనలో అభిషేకం జరిగించినాకనే అంతమంది వెలిగించబడ్డరు ఒక్కసారి మూడు మంది మారటం అంటే కదా మనం ఒక ముగ్గురుని మార్చలేము అసలు ఒక్కనే మర్చలేము ఒకసారి మాట్లాడితే పేరు ద్వారా ఆత్మనింప కలిగిన తర్వాత చేసిన సేవది ఆ పరిచయ దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మతో నింపబడి దేవుడి మర్మారని తెలియజేస్తూ దేవుడి రాజ్యంను ప్రకటిస్తున్నప్పుడు వారిని హెచ్చరించాలి అప్పుడు హెచ్చరించాలి వారిని హెచ్చరించాలి ఏమిటది మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా ప్రార్థించండి ఉపవాస ప్రార్థన చేయండి దేవుడిని నమ్మండి రక్షణ కార్యం జరిగిస్తున్నాడు ఆత్మను పొందండి పశు ఆత్మలో భాషల్లో మాట్లాడి ప్రతిరోజు మనం వింటున్నాం కదా ప్రతిరోజు ఇవన్నీ కూడా ఉండాలి వీటితో పాటు ఉజ్జీవం కలుగజేసే మాటలు కూడా ఉండాలి వారిని ఉజ్జీవపరచాలి వారిని ఉజ్జీవపరచిండి దేవుడు కాబట్టి మనము ఇతరులను వెలిగించడానికే ప్రయత్నం చేయాలంట అందుకే ఏమంటండి ఆయన మన మన ఉపన్యాసాలు బోధించేటప్పుడు వీళ్ళని గుర్తు చేసుకుందాం వ్యూహాను ఒక్కరిని ముట్టిస్తే ఇద్దరు ముద్కిండు ఇద్దరు బై ముగ్గురండు ముగ్గురు బై నలుగురుల మంది శిష్యులు అంతే కదా ఒక మంది శిష్యులు తయారైడు అసలు యాక్చువల్లీ అందులో పన్నెండు మంది మాత్రమే మిగిలినరు మిగతా వారు చెదిరిపోయిండ్రు కదా డెబ్బై మంది డెబ్బై మంది వాక్యం విని శిష్యులుగా శిష్యనికం చేస్తున్నారు అంటే డిసైపుల్షిప్ అంటాం డిసైపుల్షిప్ అంటే అపాదము డిసైపులు శిష్యులు కదా వీళ్ళని డిసైపుల్షిప్ చేయాలంటే డిసిప్లిన్డ్ గా చేయాలి కదా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి డిసిప్లిన్ లేకుండా మనము డిసైపుల్స్ తయారు చేయటం అసంభవం కదా వారిలో క్రమశిక్షణ జరగాలి అప్పుడే నువ్వు శిక్షణ ఇవ్వగలవు క్రమశిక్షణ జరిగితేనే శిక్షణ జరుగుతుంది శిక్షణ అంటే ట్రైనింగ్ ముందు డిసిప్లిన్ గా ఉంటేనే ట్రైనింగ్ జరుగుతుంది అంతే తప్ప అల్లరి చాలా చిన్న చిన్న వాటికి సిల్లి క్వశ్చన్స్కి అలగటం సిలి సిల్లిగా కోపం రావటం ఒకరి మీద ద్వేషం పెంచుకోవటం ఇవన్నీ పిచ్చి వేసాలన్నమాట ఎవడైతే పరిపూర్ణత చెందుతాడో వాడిలో ఇవన్నీ కనబడవంట వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతగా ఉంటాయంటే ప్రతి ఒక్కరిని ఉపేక్షిస్తాడు ప్రతి ఒక్కరిని సహిస్తాడు ఎక్కడ ఫిర్యాదులు అనేవి ఉండవు కార్యం జరుగుతుంది డిసిప్లినరీ యాక్షన్స్ అంటాం కదా డిసిప్లిన్డ్ యాక్షన్స్ అంటాం ఇవి మనలో జరుగుతున్నాయా మనలో ఇంకా లోపాలు ఉన్నాయా మనం చెక్ చేసుకుంటూ ఉండాలంట చెక్ చేసుకుంటూ బాపిస్ని తీసుకున్న తర్వాత యువర్ధానాది నుండి ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన పరుషుదాప్తతో నింపబడ్డాడు ఇలా పూర్వం దైవజనులు వేలాది మందిని క్రీస్తు వైపుకు నడిపించగలిగినరు మనం మరి ఈ రోజు నడిపిస్తున్నాం వాళ్ళు నిలబడుతున్నారా మనము జ్ఞాపకం చేసుకోవాలంట ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే మన సంకేతాలు మరియు అద్భుతాలని మనం చూడాల్సి ఉంటుంది మనము చూడాల్సి ఉంటుంది ఈ ఉపదేశాలని మనము ఒక త్రీ కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకుంటే ఒక ఉపదేశం ఏంటంట మనం నోటితో చెప్తుంటే అవతడి చివత వింటుంటాడు అంతే అంతటో ఆగిపోతుందంట వినేవాడి చెవుల్లోకి ప్రవేశిస్తాయి కానీ ఇక ముందుకు పోదంట ఆ వాక్యం విన్నాక నేను చెప్తున్నాక అది ముందుకు అంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యమే జరిగింది అని అర్థం రెండవ రకాల బోధలు ఏంటంట ఆలోచనలు వినేవారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి కదా మనం చెప్తున్నప్పుడు అవతల వ్యక్తిలో ప్రభావం కల్పిస్తుందంట కానీ మనస్సును ప్రభావితం చేస్తాయి కానీ మరేం జరగదు ఆయన మనసును మాత్రమే ప్రభావితం చేస్తాయి అంతకుమించి అక్కడ ఏం జరగటం లేదు కానీ మూడవ రకమైన ప్ర ఉపవదేశాలు ఏంటి అంటే హృదయం నుంచి హృదయానికి బోధించటం కంప్లీట్ గా నిన్ను సరెండర్ చేసుకొని పశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం అందిస్తుంటే వ్యక్తిలో ఆత్మకార్యం జరుగుతూ ఉంటది ఆత్మకార్యం జరుగుతూ ఉండాల అంటే మనము ఎంతసేపు మూల పాఠాలను గురించి చెప్పటం ఆపాల ఎప్పుడు ఎవరికిది వాక్యంలో ఎదుగుతున్న ఎదిగిన వారికి మూల పాఠాలు అవసరం లేదు కొత్త వ్యక్తికి మూల పాఠాలు చెప్పండి కొత్త వ్యక్తికి బాగా ప్రార్థించు ఉపవాసం వండు దేవుడి కార్యాలు చేస్తాడు దేవుడి వైపే చూడు దేవుడి మాత్రమే ఒక్కడే దేవుడు ఆయన మాత్రమే జీవంగల దేవుడు ఇలాంటివి నువ్వు చెప్తూ ఉండొచ్చు ఇలాంటివి నువ్వు చెప్తూ ఉండొచ్చు మూల ఇంకా వాళ్ళకి నువ్వు మర్మాలు తెలియజేస్తూ ఉండు కోసం ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ధ్యానించాలి వాక్యాన్ని మూల పాఠాలని ఎక్కువ శాతము కొత్త వారికి చెప్తాం మనం ఆల్రెడీ వాక్యం తెలిసిన వారికి కాదు కాబట్టి ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడో నీ పంచుకుంటూ దేవుడి కార్యములను వివరిస్తూ ఉంటే ఆయన మహిమ పరచబడాలి ఇది మాత్రం మనం ఎప్పటికీ గుర్తుకుంచుకోవాలి కదా ఆ కమిట్మెంట్ తోటి పరిశుధాత్మ ప్రేరేపణతో మనం వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు రకమైన బలవంతపు స్వభావము అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట వ్యక్తి కూడా కన్విన్స్ అవుతూ ఉంటాడు అవును కరెక్టే ఇది నిజమే వచ్చి చూడండి అంటే నిజమే ఎక్కడి చూడాలి ఎవరిని చూడాలి దేని ఎందుకు చూడాలి ఆ క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే అది హృదయంలోనికి పరిగెత్తింది మరియు అద్భుతమైన ఫలితాలని అది ఇస్తుంది ఎందుకంటే నిస్సందేహంగా మనం ఒకటి గమనిస్తున్నాం ఏంటది వెంతు కోసం రోజున పేతురు ఒక సందేశము మూడవ రకమైన సందేశం అది ఏంటంటే కమిట్మెంట్ తోటి ఆత్మ నింపుదలతో ఇచ్చినటువంటి బోధ కమిట్మెంట్ ఎందుకంటే ఆయన పరశురాత్మ పొందుకున్నాడు ఆ రోజు నూట మంది మేడగది అనుభవం అనమాట ఆ తర్వాతనే ఆయన సేవ చేసిండు నిస్సందేహం ఏం చూస్తున్నాం అక్కడ ముప్పై పేతులు మాటలు విన వెంటనే వారు గుండెలు బాదుకొని మేము ఏం చేయాలి అని పేతును అడుగుతున్నారు బాధ భయం అన్న వాళ్ళకి ఉక్రోషము ఇంత గొప్ప దేవుని మనం ఎందుకు తెలుసుకోలేకపోయినాం ఒక బాధ వారికి తెలుస్తుంది ఇంతవరకు మనకి ఎందుకు ఎవరు చెప్పలేదనే ఒక ఆవేదన వాళ్ళలో ఏం చేయాలి ఇప్పుడు మేము ఏం చేయాలి వెండి పేతులు వాళ్ళకి ఏం చెప్తుండ్రు పశ్చాత్తాప పడండి అంటే నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి ఇప్పుడు మనము వాని ఒక లెవెల్ కి తీసుకురావచ్చు అనమాట నువ్వు పాపివి పుట్టుక నుంచి జన్మ పాపము నీలో ఉంది అని ఒప్పించాలి వాళ్ళని ఆ తర్వాతనే నీ పాపములకు నువ్వు కర్మ పాపములు కూడా చేస్తున్నావు జన్మతహా పాపివి కర్మము కదా చేస్తున్న పనుల ద్వారా కూడా నీ జీవితంలో పాపముని మూటగట్టుకున్నావు ఈ పాపాల నుంచి నీకు రక్షణ కలగాలి విడుదల రక్షణ కలగాలి అది యొక్క ఏసు ప్రభు ద్వారానే చిన్నగా సింపుల్ గా చెప్పగలగాలి మనం కదా చిన్నగా సింపుల్ గా ఇది హృదయపూర్వకమైన ప్రసంగం అంటాం అది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే అందిస్తాడు అప్పుడే దేవుడు అవతల వ్యక్తిని లేవనెత్తుతాడు అప్పుడే మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి ఉదాసీనంగా ఉండవద్దు కదా ఉదాసీనంగా ఉండవద్దు ఉదాసీనత అంటే ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేస్తున్న మొక్కుబడి సేవ అంటాం దీన్ని మొక్కుబడి ఉదాసీనత ఎందుకంటే మనము హెచ్చరించే సందేశాలు ఈరోజు చర్చికి అవసరం ఎందుకంటే అక్కడ చచ్చిపోయిన ప్రసంగాలు జరుగుతున్నాయి కదా జీవము లేని పసలేని ప్రసంగాలు ప్రతి క్రిస్మస్ అదే ప్రసంగము అదే పాస్తరు అదే గుడి కానీ కొత్త కొత్త బట్టలు గుడి డెకరేషన్లు ఇవి మాత్రం అద్భుతంగా ఉంటాయి వాక్యం మళ్ళా ఎన్నిసార్లు అదే వాక్యం వింటుంటాం జీవం గలిన దేవుడు ప్రతిరోజు జీవింపచే ఆత్మ కొత్తగా మన్నాను కురిపించిండు కదా కొత్తగా వారికి ప్రతి ఉదయం అన్నాను కురిపించిండు ప్రతిరోజు కొత్త ఆహారమే అది కాసిపోయిందా పురుగు కదా ఎలాంటిది ఫ్రెష్ ఫుడ్ అనమాట అది పరలోకపు మన్నా ఏసు ప్రభే కొత్త వాక్యంతో మాట్లాడతాడు నీతో ఎందుకంటే మన బోధకులు ప్రభువులు లేవనెత్తాలని మనం ఈరోజు ప్రార్థించాలా యేసు ప్రభువుని హైలైట్ చేయాలా యేసు ప్రభువుని మాత్రమే హైలైట్ చేయాల పాస్తలు వాళ్ళ ఫారెన్ టూర్సు కదా వాళ్ళ సేవలు ఇవి కాదు సేవలో వాళ్ళు పడ్డ శ్రమలను కూడా జ్ఞాపకం చేయాల మనం జ్ఞాపకం మనకు తెలుసు కదా మరియమ్మ కన్య కదా మరియమ్మ కన్య యోసేపు ఆమెకి ప్రధానం చేయబడిన వాడు ఇంకా భర్త కానీ శ్రమలు పడ్డారు కదా ఆయనను ఎంతమంది దూషించిండ్రు అదేంటి నువ్వు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది అప్పుడే పెళ్ళాం కడుపుతవుతుందా అని ఈ లోకరీతిగా ఆయన ఎన్నెన్ని మాటలు అన్నారో కానీ దూత యొక్క కమాండ్ ఆయన శిరసావహించిండు అందుకే ప్రతి విధమైన శోధనని ప్రతి విధమైన కష్టమును ఎదుర్కోవడానికి సిద్ధపడి ఆయన అదేవిధంగా మరి అమ్మ పెళ్లి కాకుండానే కడుపు వచ్చేసింది అయ్యో ఈమె అప్పుడే నెలలు నిండింది అయ్యో ఈమె కన్యగా ఉండి ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినాక ఆ వ్యక్తిని మోసం చేసింది ఈ లోకరీతిగా ఎన్ని వాక్కులు చెవాకులు పేలుతున్నారో కానీ కష్టం భరించింది వాళ్ళు ఎందుకంటే దూత వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అది దూత వారికి ఇచ్చిన ప్రత్యక్షత దేవుడి యొక్క బాడీ కదా ఆయన యొక్క బిడ్డ పిండంగా ఉన్నప్పుడే ఆయనను మోస్తూనే వాళ్ళు నిందలు భరించారు ఈరోజు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన మన మధ్య నివసిస్తున్నవాడు వచ్చి చూడండి అంటే ఎక్కడ చూడాలి ఇప్పుడు మన హృదయంలోకి తొంగి చూడాలి అంటే మనల్ని చూడాలి వాళ్ళు కదా వచ్చి చూడండి ఎవరిని చూద్దాం ఇప్పుడు నువ్వు ఏసు ప్రభువులాగా ఉండగలుగుతున్నావా ఏసు ప్రభులాగా క్షమించగలుగుతున్నావా ఏసు ప్రభులాగా ప్రేమించగలుగుతున్నావా అనేది మాత్రమే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనము ఎవరిని హెచ్చరించినా అది ప్రేమతో హెచ్చరిస్తున్నాము పాగద్వేషాలతో కాదు ప్రేమతో హెచ్చరిస్తున్నామంట అందుకనే మనం ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు తగ్గింపు ప్రార్థన చేయాలంటాడు దేవుడు వినయంతో ప్రార్థన చేయమంటాడు భక్తితో ప్రార్థన చేయమంటాడు తర్వాత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయనకు కావాలి అలాంటి ప్రార్థనలు చేస్తున్నప్పుడే దేవుడు కార్యములు జరిగిస్తూ ఎందుకంటే ప్రభు చేతిలో మనము విరువబడాలి కదా విరిగిన మనస్సు నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఆ విధంగా నువ్వు చేస్తే నీ కార్యం దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు ఎందుకంటే శిల్వ కార్యము అంత ఈజీగా జరగదు ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమేమో ఆలోచిస్తూ ఏమేమో కావాలనుకుంటారు కానీ మనం ఒక నాలుగు విషయాలకి ఖచ్చితంగా చెప్పాలి ఏంటది దేవుని ముందు ఒప్పుకుని పాపంలోని విడిచిపెట్టాలి అది మోక్కళ్ల పైన ప్రార్థనతో అదేవిధంగా మనకు జీవితంలో సందేహాలు ఉన్నాయా ఈ సందేహాలను ముందు దూరం పట్టేసేయండి ఈ సందేహాలను అసలు దూరం బడేసి దేవుని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటానికి ఆయన సజీవుడైన దేవుడు సర్వాంతర్యామి ప్రతి స్థలంలో ఉండువాడు కాబట్టి మనం ఎక్కడున్నా మనం మాటలు వింటాడు మన హృదయాన్ని గమనించే దేవుడు అంతరంగంలో మనము సందేహాలతో నింపుకోవద్దు అదేవిధంగా ఆత్మ మనకు ఏ విధంగా ప్రేరేపణ ఇస్తుందో ఆ ప్రకారం జరిగించాలి క్రిస్తుని రక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకోవాలి బహిరంగంగా నలుగురికి చెప్తూ ఒప్పుకోవాలి అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి పునరుజ్జీవము జరుగుతుంది కదా పునరుజ్జీవము జరుగుతుంది ఇది ఆకాశం నుంచి పైన నుంచి దిగి జ్ఞానము ఆత్మ జ్ఞానం ద్వారానే జరుగుతుంది మనము ఎక్కువసేపు డిస్కషన్స్ చేస్తే జరగదు ఇది ముందు వాక్య ధ్యానంలో మనము ఆ జ్ఞానమును సంపాదించాలి ఆ జ్ఞానం సంపాదిస్తున్నప్పుడే మన కార్యం జరుగుతుంటాయి అప్పుడు మనం మనలోని అహంకారము సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటాం కదా ఎంతసేపు నేను నా మాట నా పాట నా వాక్యము నా చుట్టే తిరుగుతూ ఉంటారు మీరు అనేది కాదు అసంబద్ధం అది అసం అవసరం లేని మాట అది ఎంతసేపు నేను కాదు ఎంతసేపు నా ప్రభువే ఎంతసేపు నా దేవుడే నువ్వు బాగా పాడినావు అంటే అవును అవును సిస్టర్ ఇది దేవుడి స్వరం మహిమ ప్రభువుకి మీరు బాగా వాక్యం చెప్తున్నారు సార్ అంటే అవును అవును సార్ ఇది దేవుడి జ్ఞానమే ఏది ఏదైనా దేవునికి మనం ఆపాదించటం నేర్చుకోవాలి ఆపాదించటం ఎందుకంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు అదొకటి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ తొట్టెళ్ళరు దేవుడు జ్ఞాపకం చేసుకోండి ఇది దేవుని కార్యము దైవ జరుగుతుంది అప్పుడే మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు జరుగుతాయి లేదంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి కరువు వర్షుధాత్మ శక్తి కరువు మనం కరువు గురించి తెలుస్తాం కదా తిండి తిప్పలు నీళ్లు ఏది లేకుండా వర్షాలు లేకుండా భూమి ఫలించకుండా భయంకరమైన కరువు ప్రాంతాలు ఈ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు శక్తి కూడా కరువు అయిపోతుంది అనమాట ఆశ్రయించకపోతే ఆ విధంగానే తయారవుతున్నాయంట ఈరోజు ఈ కరువు ఆత్మీయ శక్తి కరువు కాబట్టి మన గృహాలు మన చర్చలు మన సంఘాలు నాశనం అయిపోతున్నాయి ప్రభు వాక్యం పంచుకునేటప్పుడు ఆ మంట కలగాల ఆ మంటలో నువ్వు ప్రభువుని ప్రతి ఒక్కరికి చూపించాలా అప్పుడే నువ్వు ఆ మాటలో ఏం చెప్తావు వచ్చి చూడండి ప్రభు ఎక్కడున్నాడో మీరు వచ్చి చూడండి కదా ఫిలిప్ చెప్పినట్టుగా వచ్చి చూడు అని ఎక్కడున్నాడో చూసిండ్రు వాళ్ళు ఈ లోక రీతిగా చూసిండ్రు కానీ వాళ్ళు పరలోకంలో కూడా చూస్తున్నారు ఈరోజు కదా ఎందుకంటే అపోస్తులు ఆయన శిష్యులంతా కూడా భయంకరమైన హత మారిపోయినారు ప్రభు కొరకు చావైన సిద్ధమే అనే ఆ తెగింపుతో సేవ చేసిండ్రు కాబట్టి ఈరోజు వాళ్ళకి పరలోక పౌరసత్వం దొరికింది ఆ తెగింపు వచ్చి చూడండి అంటే ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నారు కదా అది ఎంత గొప్ప ధన్యత వచ్చి చూడు అయితే మనల్ని ఈరోజు దేవుడు వచ్చి చూడమని చెప్తున్నాడు మనం ఇంకొకరికి కూడా వచ్చి చూడండి నా ఇంట్లో క్రిస్మస్ క్రీబ్ ఉంది రండి చూడండి చెప్తాం ఎప్పుడెవరైనా అసలు క్రిబ్ పెడతామా మనము ఆ తోటి అన్ని మనం దేవుడిని చూపిస్తామా అంటే ఒకప్పుడు చిన్న పిల్లలు అప్పుడు సండే స్కూల్ నేర్పిస్తారు ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న ఆలోచనలు చిన్న ప్రాణులు వాళ్ళు కదా వాక్యం తెలియని బిడ్డలు అమాయకంతో ఉన్నప్పుడు వారికి ఈ రూపంలో నేర్పిస్తాం కానీ పెద్దలకు ఇట్లా చెప్తామా క్రిబ్లో దేవుడు ఉంటాడా మరి అమ్మ బాబు ఉంటాడా కొన్ని ఉత్తదే కదా అది అయిపోయింది ఆయన చనిపోయిన బాలుడైన ఏసు ఇప్పుడు పెరిగి పెద్దవాడై శిల్వ మరణం పొంది జీవించుచున్న దేవుడు కదా త్వరలో రాబోతున్నాడు జీవించుచున్న దేవుడికి బర్త్డే సెలబ్రేషన్స్ చేయండి ఎందుకంటే ఇరుగు అడుగుతారు మా పండుగ పలారాలు ఇచ్చారు మీ పండుగ పలారాలు ఇయరా కాబట్టి ఇంటికి వాడికి ఏదో పెట్టాలి కాబట్టి మనం పెడుతూ ఉంటాం ఇవన్నీ చేస్తుంటాం కానీ అల్టిమేట్లీ మనం ఏం చూపించాలంట జీవించుచున్న నా ఏసుని నేను చూపించగలగా అనే క్వశ్చన్ మనం వేసుకున్నాం ఆయన బర్త్డేకు నువ్వు బట్లు కొనుక్కోవడం ఏంటి అని మనం ప్రశ్నించాల ఎవరి బర్త్డే ఇది ఏసు ప్రభు బర్త్డే ఆ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావంటే సరే సెలబ్రేట్ చేసి నలుగురికి సేవ పంచు సేవలో వాక్యంని పంచు కదా కేక్ తీయటి మాటలు వాక్యంలోని తీయటి పదాలు ఎందుకంట జుంటి తినేదారుల కన్నా ఏసు నామం ఆ మధురమైన నామంని పంచు ఆ మధురమైన నామంని మహిమపరచు ఆ మధురమైన నామం కొరకు మనము ఎటువంటి శ్రమలైనా భరించటానికి సిద్ధపడాలి ఎందుకంటే ఇది ఒక పోరాటం అని తెలుసుకో ఇదొక పోరాటం అంట ఎందుకు సంపూర్ణమైన యథార్థత మన యుద్ధం నుండి మొదటిగా దేవుడు కోరుతున్నాడు యథార్థత దేవుడు కోరుతున్నాడు యథార్థంగా నువ్వు సెలబ్రేట్ చేయి యథార్థంగా నువ్వు జీవించు నీ జీవితం యొక్క సాక్ష్యంగా నిలబెట్టు యథార్థంగా ఉండడానికి ఇష్టపడకపోతే సమస్యలు మనకు పరిష్కారం కావు కదా కొన్ని సమస్యలు ముదిరిపోయి ఏళ్ల తరబడి ఉంటున్నాయి మన వెంట అంటే పరిష్కారం ఎందుకు దొరకలేదు అంటే ఎక్కడో మనం యథార్థతను విడిచినాం ఏదో ఒక విషయంలో యథార్థంగా లేము కాబట్టి ఈ పోరాటంలో మనం యథార్థంగా ఉండడానికి నేర్చుకుందాము కాబట్టి దేవుడు ఏమై అనేది మాత్రమే మన యొక్క నిజమైన ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది అని ఏమై నీ జీవితంలో ప్రభువు నతాన్యులకి చెప్పిన మాటనే ఈరోజు మనం చెప్పుకుంటున్నామంట ఏంటవి ఇదిగో ఇతడు నిజమైన ఇసా ఏ లీడు ఇతని ఎందు ఏ కపటము లేదు అని దేవుడు మన గురించి చెప్పగలడా వీళ్ళు దేవుడు మెచ్చుకున్నట్లయితే అది ఎంత గొప్ప మెప్పు ఎందుకంటే మనకు తెలుసు నతాన్యులు పరిపూర్ణంగా లేడు అతడు అసంపూర్ణంగా ఉన్నాడు కానీ అతడు కాకపోయినను యార్థవంతుడు అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు అతడు పైకి నటించేవాడుగా లేడట హిపోక్రసీ లేదు కదా విషధారణ అంటాం హిపోక్రసీ లేదు ఎందుకంటే దేవుడు పై విషయంలో చూడడు కానీ అంతరంగంను గమనిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ఆ వాక్యంని ప్రచురం చేయమంటున్నాడు ప్రచురము చేయండి ఎందుకంటే దేవుడు పాపాన్ని క్షమించడు పాపిని క్షమిస్తాడు నువ్వు చేసే పాపానికి శిక్ష మాత్రం అనుభవించాలి కదా పాపానికి శిక్ష మాత్రం ఉంది ఒకసారి శిక్షించబడినాక మళ్ళీ మనం పాపం చెయ్యం కదా చిన్న వెడ్డులను చూస్తాం కదా అటు పరిగెత్తదు రాళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటే నాన్న పరిగెత్తదు అన్నా వాడు పాపం వినాడు కాబట్టి పరిగెడతాడు పరిగెట్టిన అంటే చెప్పిన మాట వినకపోతే పరిగెత్తిండు కింద పడ్డాడు వాడి మోకాళ్ళంతా చిప్ప చిప్ప పగిలి రక్తాలు గారినాయి అంటే తర్వాత మళ్ళీ బొమ్మంటే పోడు కానీ ఒకసారి పోయినందుకు ఏం జరిగింది వాడికి శిక్ష వచ్చేసింది కదా ఆ రిజల్ట్ వాడు తీసుకున్నాడు వద్దన్న మాటకు చేసిండు చేసిన దానికి రిజల్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేయడు ఒకవేళ మళ్ళీ మళ్ళీ చేస్తుండంటే వాడికి ఇంకా వాడు ఇంకా ఈలోక రీతిగా వాడు పనికి రాడనమాట కదా దేవుడు అతనికి వెల్లడి చేసేంతవరకు యోహాను ఏసును అవిశక్తునిగా గుర్తించలేదు కానీ తన పని ఏమిటో అతడికి తెలుసు ఈరోజు మనకు మన పని తెలుసా మన పని ఏంటి హెచ్చరించండి ఖండించండి బుద్ధి చెప్పండి కానీ అల్టిమేట్ ప్రభువును మహిమపరచండి ప్రభు యొక్క వాక్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అది చాలా లోతనేది ఒక రోజులు చెప్పకుండా ఆగిపోయేది కాదు మన సాక్ష్యాలు ఏ విధంగా అయితే దిన పెరుగుతూ ఉంటాయో అదేవిధంగా దేవుడి కార్యాలు మన పెరుగుతూ ఉంటాయి మనము నమ్మకంగా ఆయనకు యథార్థంగా సేవ చేసేటప్పుడు వినయముతో విధేయతతో ప్రేమతో ఆయనని సేవించాలా అదేవిధంగా ఆ సేవ భారంలో ప్రతి ఒక్కరిని పాల్గొనేలా చేయాలా దేవుడిక చిన్న వాక్యమును దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగణుడవు ప్రభ యథార్థంగా నడుచుకున్నట్టుకున్న తండ్రి వినయంతో విధేయుతతో ప్రభా న వాక్య ధ్యానంలో మేము ఉంటున్నప్పుడు మాతో మాట్లాడుతున్న దేవుడో ప్రభా నేకులతో మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిలో ఆత్మని ప్రభాని వెలిగించండి ప్రభు నిరుత్సాహంతో నిర్వేదంతో ఉన్నట్టు అని ప్రభ తిరిగి పునరుజ్జీవం చేయండి నాయన అదేవిధంగా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ ఆత్మ కార్యంలో మెండుగా విరివిగా జరిగి సేవ ఫలభరితంగా సాగుటకు నీ అద్దుట ప్రభాని అతని మనసుతో నిలబడి ప్రభ నిజమైన ఇస్రాయేలుడవు అని నీ చేత మెప్పు పొందే ఆ యొక్క జీవితము ఆ యొక్క భాగ్యము మాకు దయచేయమని మా ప్రవర్తన అంతట్లో నా తండ్రి మీ సన్నిధిలో మేము మా తప్పను నప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ సిస్టర్ జాన్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్ ప్రభు అని ఈ చికిత్స కుప్ప పశుద్ధత్వ నడిపింపు మనందరికీ సదకాలం తోడ ఎండు కాక మెయిన్స్